ఓకే కాబట్టి దిక్కులు చూడవద్దు అంటే అర్థమేంటి ఎలా ఓసారి చూసిస్తే ఏదో అయిపోతుందని కాదు మనస్సుతోటి ఇటువంటి సంకల్ప వికల్పాలు ఏమీ చేయవద్దు ఎదరవాళ్ళు డిస్టర్బ్ చేశారని కూడా అనుకోవద్దు తర్వాత చుట్టుముట్టు గురించి పట్టించుకోవద్దు శబ్దాలని పట్టించుకోవద్దు రూపాలని చూడవద్దు కేవలము మనస్సు యొక్క సంకల్ప వికల్పాలన్నింటినీ కూడా డ్రాప్ చేసేసి విడిచిపెట్టేసి త్యాగం చేసేసి భ్రూమధ్యములో ఏకాగ్రమై ఉండవలేను దీనికి కాశీ యాత్ర అని పేరు దీన్ని కాశీ పంచకమ్మను ఒకటి రాశారు శంకరులు కాశీ అంటే రైలు వెళ్ళిపోయి కాశీ స్టేషన్లో దిగేస్తే అది కాశీ మంచిదే అది కూడా కాశీయే అది బాహ్య కాశీ కానీ బాహ్యంలో లోపల కాశీ ఉంటే బాహ్యంలో కాశీకి విలువ లోపల కాశీ లేకుండా అంతా బాహ్యం నుంచి రావాలంటే ఏమొస్తుంది భాష్యం నుంచి సో ఇట్ డెంట్ వర్క్ లైక్ దాట్ మనకి తెలుస్తూనే ఉంటుంది అది సో కాశ్యాం కాశతే కాశీ కాశీ సర్వప్రకాశిక సా కాశీ విదిత ఏనా సో ఏదో ఉంది ఇంకోటి కాశీలో ఉంటుంది కాశీ ఇది కాశీ ఇక్కడ ఉంటుంది కాశీ అంటే శివుడు ఈ కాశీని ఎవడు తెలుసుకుంటాడో వాడు కాశీ అయిపోతాడు కాశ్యా అంటే ప్రకాశ అని తెలియట్లేదు మీకు కాశ్యాకి ప్రాచేదిస్తే ఏమైంది ప్రకాశ ప్రకాశం ఇదే ప్రకాశం ఇది బయట ఉండే ప్రకాశం అయితే బయట ప్రకాశం ఉంది బయట ప్రకాశం ఉందని తెలుస్తుందా లేదా తెలుస్తుంది కదా అంటే అర్థమేంటి లోపల ప్రకాశం ఉందనమాట లోపల ప్రకాశం లేకుండా బయట ప్రకాశం ఉందని తెలుస్తుందా తెలియదు లోపల ఒక ప్రకాశం ఉన్నది లోపల ఉండే ప్రకాశానికే చైతన్యము అని పేరు అదే ఏరూకా ఈ బయట ఉన్న ప్రకాశము ఇది జడ ప్రకాశం లోపల ఉన్న ప్రకాశము చేపనమైన ప్రకాశం అవో అది కాశీ ఈ కాశ్యాకి ఆచరిస్తేంది ఆకాశ చూసారా ఆకాశం చుట్టూ ఉన్న ఆకాశం మన దృష్టి నామరూపాల మీద పోతుంది తప్పిస్తే నామరూపాలనన్నిటినీ తన ఎందు కలిగి ఉన్న ఆకాశం ఒకటి ఉంది దాని మీదకి మన దృష్టి పోదు మీరు ఆలోచించి నాకు చెప్పండి మన ఈ సృష్టిలో ఈ జగత్తులో నామరూపాల యొక్క విస్తారం ఉందా నామరూపాల చుట్టూ వ్యాపించి ఉన్న ఆకాశం యొక్క విస్తారం ఉందా ఏది ఎక్కువగా ఉంది ఆకాశమే ఎక్కువగా ఉంది వాస్తవంలో నామరూపాలు కల్పితం అనుకోండి సపోజ్ నామరూపాలు కల్పితమైతే ఇంక ఏం మిగులుంటుంది ఆకాశమే మిగులుంటుంది ఆకాశానికే శివుడు అని పేరు ఆకాశ శరీరం బ్రహ్మ ఆకాశానికే శివుడు అని పేరు శివుడు అంటే ఓ చోట కూర్చుని శివుడు అవుతాడు ఆకాశం అంటే ద యూనివర్సల్ ప్రెసెన్స్ అది ఆకాశం అంటే ఆకాశం అంటే యూనివర్సల్ ప్రెసెన్స్ దశం అది శివుడు ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థం తెలుస్తుంది రుద్రో సర్వోహ్యేష రుద్ర తస్మై రుద్రా నమోస్టు రుద్రుడు ఈ సర్వము రుద్రుడే అంటే ఆ సర్వము ఏమిటి ఆకాశము దట్ యూనివర్సల్ ప్రెసెన్స్ అంటే సర్వ జగత్తులో వ్యాపించి ఉన్న అది ప్రెసెన్స్ అది శివుడు ఆ ఉనికియే ఇదిగో ఇక్కడ చైతన్య రూపంగా ప్రకాశిస్తోంది సతే చి సత్ అది శివుడు ఆ శివుణ్ణి ఆ సచిదాత్మను తాను తన మనస్సుని దానిలో విలీనం చేసి కూర్చుంటే దాన్నే ధ్యానము ఇలా ధ్యానం చేస్తే అంతఃకరణం శుద్ధమవుతుంది ఎలాగా అంటే ఆత్మ విశుద్ధయ్యని పైన చెప్పాను కదా దీన్ని మీరు ఒక దృష్టాంతం గుర్తులో పెట్టుకోవాలి ధ్యానం చేసేప్పుడు కూడా ఆ దృష్టాంతం చాలా ఉపయోగపడుతుంది దృష్టాంతం ధ్యానానికి సహకరిస్తుంది ధ్యాన సమయంలో కూడా మీరు ఆ దృష్టాంతాన్ని భావన చేయవచ్చు ఎందుకంటే ఆ దృష్టాంతము ఇప్పుడు మట్టి నీటిలో మట్టి మన్ను ఉందనుకోండి ఏదైనా సస్పెన్ సస్పెన్షన్ పార్టికల్స్ లాంటివి ఉంటే నీటిలో ఏం చేస్తారు వాటిని కుండలో నీళ్లు నిండా పట్టుకుని ఆ నీటిని ఒక మూల కదప కుండగా పెట్టేస్తారు ఒక ఏదో వేసి అక్కడ పెట్టేస్తారు పెట్టేస్తే ఒక కదపకూడదు మధ్యలో రెండేస నిమిషాలకు వెళ్ళి ఆ మూత తీసి ఏమైంది స్చిగా అయిందా లేదా అని చూస్తే అవదు దానికేసి చూస్తుంటే అవదు దానంతటేది అవుతుంది దానికేసి చూడడం మానే వెయిట్ చేయకూడదు దేనికోసం డిస్టర్బ్ చేయకూడదు అప్పుడు ఆ నీళ్లు ఏమవుతాయి ఆ మురికంతా కిందకి దిగిపోతుంది దిగిపోయి స్వచ్ఛం అయిపోతాయి అదేవిధంగా మీరు మనస్సుని ఈ సాంభవి ముద్ర ద్వారా ఆ ఎరుక శుద్ధమైన ఎరుకలో విలీనం చేసేసి అలాగా నిశ్చలంగా ఉండిపోతే నిశ్చలమైన మనస్సు శుద్ధమైపోతుంది దాంట్లో ఉండే కాలుష్యాలన్నీ పోతాయి మళ్ళీ ఆ తర్వాత మనస్సు పైకొస్తుంది పైకొచ్చినప్పుడు ఆ మనస్సులో వైరాగ్యము భక్తి ఈ లక్షణాలు అబ్బుతాయి అటువంటి మనస్సుకి కాబట్టి మనస్సు శుద్ధం కావాలి అంటే ఈ శాంభవి ముద్రతోటి ధ్యానము చేయవలను చేద్దాము మనం భాకారులు ఏమంటారు చూసేసి అనవలోకయవన్ అవలోకనం స్వయమకూర్వన్ ఇత సో దిక్కుల్లో ఏముంది అని ఇటు తలకాయ తిప్పి చూడకుండా ఏకాగ్రమైన దృష్టితోటి ధ్యానం చేయాల్సి ఉంటుంది సో ఆవృత్తచక్షు ఎప్పుడు కూడా ఆ దృష్టిని ఆవృత్తి తనలోకి విలీనం చేసుకోవాలి బయటికి పోయేటువంటి దృష్టిని తన వైపు తిప్పుకోవాలి కానీ అంతర్ముఖుడు అని అంటారు అంతర్ముఖ లక్షణాన్ని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది సో ఈ శ్లోకాన్ని చూసాం గనక ఇది కొద్దిసేపు అభ్యాసం చేసి ఆ తర్వాత మళ్ళీ అభ్యాసం అయిపోయిన వెంటనే తర్వాత శ్లోకం కూడా ప్రారంభం చేద్దాము మీరు ఇంటి దగ్గర ధ్యానం చేసేప్పుడు చీకటి దీపం అర్పేసి చేసుకుంటే బాగుంటుంది తర్వాత దేవుడు దేవుడు రూమ్లో కూర్చొని చేసుకుంటే బాగుంటుంది అక్కడ పూజాది చేసుకుంటారు కదా అక్కడ అగరబత్తీలు దట్టంగా వెలిగించి చేసుకుంటే ధ్యానం మాట దేవుడికి ముందు అసలు ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్ అవే వస్తాయి ఊరికే దట్టంగా అగరత్తులు వెలిగించద్దు ధూపమాఘ్రాపయాని అన్నప్పుడు వెలిగించి తర్వాత అర్పిస్తే కూడా తప్పు లేదు అలా కూడా చేయవచ్చు అవునండి అగరత్తులు వెలిగిస్తే అది మీకు డిస్టర్బెన్స్ అయిపోతుంది తర్వాత ఈ లైట్లు వేసి పెడితే అలా కళ్ళు మూసుకున్నా కూడా లోపలికి కాంతి పడుతూ డిస్టర్బెన్స్ అవుతుంది లైట్లు లేకుండా తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఈ బల్బులు పెడతారు ఈ బల్బులు వెలిగి అరిగి వెలిగి అరిగి అలా అలా ఇలాంటి పిచ్చివేషాలన్నీ వేస్తూ ఉంటారు అవన్నీ మమ్మల్ని ఊరేగింపులకి వాటికి కుతికితే కానీ ధ్యానానికి పనికిరాదు నేను ఎవళ్ళ ఇంటికో భిక్షకు వెళ్ళా స్వామీజీ మా దేవాలయం చూడండి అన్నారు సరే వెళ్ళాను వెళ్తే ఇక్కడ కూర్చుని మేము మేము ధ్యానం చేస్తాము అని చెప్పారు వాళ్ళు చెప్పకపోతే నాకేం తెలుస్తుంది నేను మీ ఇంట్లో దేవాలయం ఎక్కడ ఉందని అడగను మీ కాఫీ ఎక్కడ ఉందని అడుగుతాను నేను నాకు దేవాలయం ఏమక్కర్లేదు ఏమక్కర్లేదు ఈ హరేంజ్ భారీ కప్ప కాఫీ దేవాలయం సంగతి నేను చూసుకుంటా కానీ వాళ్ళు చూపించబట్టే దండి చూడండి అంటే చూస్తాను వెళ్ళి వెళ్ళి చూశాను ఇక్కడ కూర్చుని మేము ధ్యానం చేసుకుంటా నేను ధ్యానం పాఠం చెప్పాను అనమాట అంటే నేనున్నాను ఈ దీపాలు ఇలా వెలిగి ఆడుతున్నాయి బ్లీప్ గ్లీప్ గ్లీప్ అని ఇలా వెలిగి ఆడుతున్నాయి ఇవి కూడా ఇలాగెట్టి ధ్యానం చేస్తారా అని అడిగారు అంటే అవును తీసేయండి సరే తీసేస్తాయి ఎప్పుడో తీసేయ ఇప్పుడు తీసే ఇది సరే ప్లబ్ తీసే అది వడపీకేయండి వడపీకేసి ఇంకెప్పుడు ఇది పెట్టద్దు ఇలా వెలిగి ఆరి అది ఎంత డిస్టర్బెన్స్ ఉండదు అది అలాగ అస్తమానం చూస్తుంటే కంటికి కూడా అది ఒక విఘాతం కలిగిస్తుంది మంచిది కాదు మీకు వెలిగారి వెలిగియారిత్ ఫర్ ఇలాంటిది అంటే దేవుణ్ణి మీరు ఇంట్రెస్ట్ చేద్దామనుకుంటున్నారా ఏమీ అలాంటి వేషాలు ఏమి వేయద్దు కాబట్టి ఇవి వెలిగియారి వారు ఎవడో మార్కెట్లో ఏదో తీసుకొస్తాడు అవన్నీ అలంకారాలకి అలంకారాలు మనం ధ్యానము ధ్యానం అంటే ఏ అలంకారం చేసినా హృదయం లోపల చేయాలి బయట చేయకూడదు మీరు ఎలా చేరు అనుకోండి అవి వెలిగి అది డిస్టర్బెన్స్ అయిపోతుంది కాబట్టి ఇవేమీ తర్వాత దీపము ఆర్పేసి చీకటిగా కతికి చీకటిని నేను అంటలేదు దీపం ఆర్పిస్తే ఏ వెలుతురు ఉంటే ఆ వెలుతురు చాలు ఆ చీకటిలో కూర్చోడు శబ్దాలు వస్తాయి శబ్దాలు మన చేతిలో లేవు కదా ఎవరో శబ్దం చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు మీరు శబ్దాలు తక్కువ ఉంటే మంచిది మరి ఎక్కువ శబ్దాలు ఉంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది ప్రారంభంలో కాబట్టి శబ్దాలు వీలైనంత తక్కువ ఉండిట్లా మీరు వ్యవస్థ చేసుకోండి అంటే ఇంట్లో ఎవరు లేవకముందే మీరు ధ్యానం చేసుకుంటే మంచిది ఇంట్లో అందరూ లేచిన తర్వాత ఇంకేం ధ్యానం చేస్తారు లోపల కాఫీ తయారు చేసి వ్యవస్థ చేస్తున్నారనుకోండి ఆ సౌండ్లు మనకు తెలుస్తూ ఉంటాయి ఆ నీళ్లు మరిగినప్పుడు సౌండ్ తెలుస్తుంది ఆ నీళ్లు ఇలాగ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సౌండ్ తెలుస్తుంది ఓహో కాఫీ తయారవుతోంది కాఫీలు దిగుతుంది తెలుస్తూ ఉంటాయి ఇంకా ధ్యానం ఏం చేస్తారు కాబట్టి ఈ సౌండ్స్ ఏం లేని సమయంలో మీరు ధ్యానం చేసుకోవాలి లేదా ఆ సౌండ్స్ని ఉపేక్ష చేయటం నేర్చుకోవాలి అపేక్ష మానేసి ఉపేక్ష వైపు మనస్సుని మళ్ళించాలి అపేక్ష అంటే అది ఏమవుతుందో తెలుసుకుంటే దాన్ని అపేక్ష అంటారు ఉపేక్ష అంటే ఏమైనా మనకి సంబంధం లేదు అని రనౌన్స్ చేసేయటం మానసికంగా త్యాగం చేస్తారు ధ్యానము అంటే ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ మెంటల్ రినౌన్సియేషన్కి ధ్యానం అని పేరు మానసికంగా సర్వాన్ని త్యాగం చేసేస్తారు సర్వాన్ని త్యాగం చేసేస్తారు ఇప్పుడు ధ్యానం చేస్తుండగా బ్యాంకు నోట్బుక్ బ్యాంక్ వాడు ఏదో నోట్బుక్ ఇస్తాడు కదా ఏదో అమౌంట్ అది గుర్తుకొచ్చింది అనుకోండి మొన్న వేయించామో అది పదిహేను వేలు ఉంది ఈసారి ఇంకొంచెం పెరుగుతుందేమో అదే అని ఇలాగ ఆలోచనలన్నీ వస్తాయి కాబట్టి ధ్యానం చేసేప్పుడు ఏం చేస్తారు బ్యాంకు నోట్బుక్ మాట గుర్తుకు రాగానే డ్రాప్ చేసేస్తారు దాన్ని త్యాగం చేసేస్తారు అది త్యాగం అంటే అదో సన్యాసం రనౌన్సియేషన్ మెంటల్ రెనౌన్సియేషన్ ఏ ఆలోచన దాన్ని త్యాగం చేసేయటం సన్యసించటం అనేది దిశ్చ అనవలోకయం తర్వాత ధ్యానం చేసి ముందు ఒకసారి దేవుణ్ణి ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి హే భగవాన్ నేను ఈ సంసారాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తున్నాను ఈ సంసారంతో నాకేమి ఇప్పుడు సంబంధం లేదు ఇప్పుడు కూడా మీరు అనక్కర్లేదు అంటే మీరు బెంగపెట్టుకోకండి తర్వాత ఏమైపోతుంది ఏమీ అయిపోదు సో ఈ సంసారంతో వాస్తవంగా నాకు సంబంధం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ సంసారంలో నేను చేయాల్సినటువంటి క్రియలు ఏమీ లేవు ఆ కర్తృత్వాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను నెంబర్ త్రీ ఓ దేవా నేను ఈ సంసారం నుంచి పొందాల్సిన భోగాలు ఏమీ లేవు నేను భోక్తృత్వాన్ని విడిచిపెట్టేస్తున్నాను అని అనుకుని కూర్చోవాలి అలా మీరు అనుకున్నారంటే అలా అనుకుంటూ ఉండగానే మనస్సులో గొప్ప పరివర్తన వస్తుంది అయితే అనుకోవడం కపటంగా అనుకోకూడదు ఇమాందారీగా అనుకోవాలి కపటంగా అనుకోకూడదు ఇప్పుడు సత్తు రూపాయి పెట్టి ఇది సత్యనారాయణమూర్తి అనుకో లేకపోతే పావలా పెట్టి ఇదే వరహ అనుకో వరహ వరహ అంటే నాలుగు రూపాయలు లేకపోతే ఇదే వంద వరహాలనుకో ఇదే వెయ్యి వరహాలు అనుకో అని అలాగే వికల్పాలు ఏమో ఉంటాయి నడుస్తాయి ఆ పసుపు ముద్ద పెట్టి ఇదే విఘ్నేశ్వరుడు అనుకో అక్షతలు వేసి ఇదే రత్నసింహాసనం అనుకో అలా నడుస్తాయి కర్మలో నడుస్తాయి లేకపోతే ఇప్పుడు రత్నసింహాసనం ఎక్కడి నుంచి పట్టుకొస్తారు కాబట్టి అక్కడ అలా నడుస్తుంది కానీ ఇక్కడ అలాంటి వేషాలు కుదరవు ఇక్కడ అలాగా అనుకునేది కాదు అలా అనుకునేది కాదు యథార్థంగా హృదయపూర్వకంగా అనుకుని మీరు ధ్యానానికి కూర్చుంటే ఆ ధ్యానం బాగా పనిచేస్తుంది కాబట్టి ఇదంతా అనుభవానికి సంబంధించిన విషయం మీకు అనేక రహస్యాలు చెప్పేస్తున్నా ఇంకెవరికి చెప్పకండి మీరే తిపెట్టుకోండి రహస్యాలు అంటే నా అభిప్రాయం ఏంటంటే గొడవ విలువైన రహస్యాలు అని కాబట్టి ఇది పూర్వరంగం ఆ తర్వాత శాంభవి ముద్ర నెంబర్ వన్ అండ్ నెంబర్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అభ్యాసం చేద్దాం దీపం ఆర్చేయగలుగుతారా ఏదైనా రెండు మూడు దీపాలు ఆయనతో చెప్పాను అండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మళ్ళీ వెంటనే మీరు ఇచ్చేసారు ఆయన చెప్పారు ఆయన చెప్పారు ఏవో చేసింది ఏదో చేస్తారు చూడండి మళ్ళీ తర్వాత మళ్ళీ దీపం వేయమంటాను నేను స్థిర సుఖమాసనం నేను నడుము నిటారుగా పెట్టి నడుము మెడ తల రిటార్గా పెట్టి కూర్చున్నాను బాగుంది ఇప్పుడు ఈ వెలుతురులో ధ్యానం చాలా చక్కగా ఉంటుంది చేతులు రెండు ఒడిలో మహాముద్రలో పెట్టి కూర్చున్నాను పెదవులపై చిరునవ్వు ఉండాలి అంటే ధ్యానాన్ని ప్రేమతో చేయాలి తప్పా ధ్యానము ఏదో బలాత్కారంగా కాకుండా ప్రేమతో చేయాలి నేనిప్పుడు ధ్యానానికి ముందుగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను పూర్తి భక్తి మీరు ఎంత భక్తిని హృదయంలో భావన చేయగలుగుతారో అటువంటి భక్తితోటి ప్రార్థించాలి మెకానికల్గా కాదు ఆ ఫీలింగ్ తోటి ప్రార్థన చేయాలి హే ఈశ్వర నేను నిన్ను శరణు వేడుతున్నాను ధ్యానంలో వచ్చే విఘ్నాలను వాసనారూపములైన విఘ్నాలను నీవు దయచేసి తొలగించుము నా మనస్సులోని కాలుష్యాలన్నీ పోయే విధంగా నీవు నన్ను అనుగ్రహించును నేను సంసార విషయాలను అన్నిటినీ త్యాగం చేసినాను సంసారంలో చేయవలసిన పనులు మిగిలింకా చేయాల్సిన పనులు వాటన్నిటిని గురించి నేను చింతించుట విడిచిపెట్టేసి ఆ క్రియలన్నిటినీ వాటికి సంబంధించిన చింతను నేను విడిచిపెడుతున్నాను సంసారంలో నేను పొందదగిన భోగాలు అనే దృష్టిని భోగ దృష్టిని నేను త్యాగం చేస్తున్నాను హే ఈశ్వర హే భగవాన్ నేను ఈ విధంగా సంసారాన్ని త్యాగం చేసి నీ శరణులో ఉన్నాను ఇప్పుడు కన్నులను కన్నులపై మనస్సుని కేంద్రీకరించండి కన్నులు నొక్క నొక్క రాదు నొక్కకుండగా లైట్గా మూసి ఉంచాలి నెక్స్ట్ ఏమిటి అనే ప్రశ్న మీరు ఎప్పుడు వేసుకోవద్దు తర్వాత ఏమిటి అనే ప్రశ్న వేసుకోవద్దు ఏ స్టెప్లో ఉంటే అదే సర్వము ఉన్నట్టుగా దానికి అంకితమై ఉండాలి కన్నులు లైట్గా మూసి ఉంచాలి కన్నులు తేలికగా మూసి ఉంచే ప్రయత్నం ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పటికప్పుడే మనస్సు ఏకాగ్రం అయిపోతుంది కనుగృజ్లు రెండు కన్నుల మధ్యలో ఉంచాలి సాధారణంగా అలా ఉంచినప్పుడు మనస్సు కట్టివేసినట్టయిపోతుంది అయినా ఏ కారణం చేతనైనా మనసు చెలిస్తే మీరు మిమ్మల్ని మీరు నిందించుకోరాదు మనస్సుని నిందించరాదు ప్రేమగా చిరునవ్వుతో ఆ మనస్సుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కనుగ్రుడ్లకి ఫోకస్ చేయాలి చిరునవ్వుతో మనస్సును కనుగ్రుడ్లు సెంటర్లో ఉంచి ఫోకస్ చేసుకోవాలి మనస్సు కనుగ్రుడ్లకి కట్టివేసినంతసేపు నిశ్చలంగా ఉండిపోతుంది కనుగ్రుడ్ల మీద దృష్టి ఉన్నంతసేపు మనస్సుకి ఏ చలనము ఉండదు మనస్సుకి చలనం వచ్చింది అంటే దృష్టి చెదిరిపోయిందన్నమాట విచారించాల్సిందేం లేదు మళ్ళీ మనస్సును వెనుకకు తీసుకువచ్చి కనుగొరులపై ఫోకస్ చేసుకోవాలి విధంగా అభ్యాసం చేయటం వల్ల మనస్సులో ఉండే ఆందోళన స్ట్రెస్ మొదలైనవి క్రమంగా పోతాయి పోయి మనస్సుకే ఏకాగ్రత అలవడుతుంది ఇప్పుడు ఆ రెండు కనుగ్రొడ్లతో అవి ఉన్న చోటే ఉంటాయి కథలకేమీ ఉండదు కానీ వాటితో కనుబొమ్మల మధ్యలో పొత్తు పెట్టుకుని చోట చూడాలి ఈ చూడడం మామూలు చూడడం కాదు కళ్ళు మూస్తున్నాయి కదా ఆ రెండు కనుగొరుడ్ల యొక్క చూపుని భ్రూమధ్యమునందు ఫోకస్ చేయాలి ఇది చాలా పవర్ఫుల్ మెడిటేషన్ మీరు చేయగలుగుతారు ఏమీ ఇబ్బంది ఉండదు పదవులపై చిరునవ్వు ఉండాలి రెండు కన్నుల చూపు భ్రూమధ్యంపై కేంద్రితమై ఉన్నది ఈ స్థితి ఏమిటి ఇది శుద్ధమైన ఎరుక ప్యూర్ అవేర్నెస్ దీనిలో ఇక్కడా అక్కడ అనే దేశ విభాగము లేదు దీనిలో ఇప్పుడు అప్పుడు గతము భవిష్యత్తు అనే కాల విభాగము లేదు ఈ దేశకాలములకు అతీతమైన ఎరుక చైతన్యము ఇది నేను shivoham si shivoham si చిదానందూ శివోహం శివోహం భూమధ్యంలో ఫోకస్ చేయటం మానేసి మళ్ళీ రెండు కనుగురుడ్లను లో ఫోకస్ చేసుకుంటూ ఉండాలి కనుగొడ్ల మీద ఫోకస్ కూడా మానేసి కన్నులు అలమోద్పుగా ఉంచుకోవాలి ఇప్పుడు మెల్లగా కన్నులను తిరవాలి మనం సుమారు పదిహేను నిమిషాలు ధ్యానం చేయగలిగాము చూడండి పదిహేను నిమిషాలు ధ్యానం అంటే తక్కువ టైం ఏం కాదు ఆప్తిమం అరగంట వరకు కూడా చేస్తే బాగుంటుంది కానీ ఆరంభంలో అభ్యాసం చేసే సమయంలో ఈ మాత్రం చేయగలగటం కూడా అది చాలా బాగా చేసినట్టు కాబట్టి ధ్యానం చేయటం సంభవము అదేమీ అంత కఠినమైన విషయమేం కాదు దాని మీద ఆ ప్రేమ ఉండాలి ఒక డిసిప్లిన్ ఉండాలి తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది మిత జీవనము ఉండాలి రోజంతా వాసనలను సంసార వాసనలను దట్టంగా నెత్తికెక్కించుకుని బుర్రలోకి ఎక్కించుకుని సాయంకాలం ధ్యానం చేస్తాను ఆ ధ్యానం వర్కౌట్ కాదు సంసారంతో మినిమమిస్టిక్గా ఉండాలి అంటే ఎంత అవసరమో అంతే సంసారంతో ప్రమేయం అంత మాత్రమే అలాగా ఆ సాంసారికములైన వ్యవహారాలను తగ్గించుకుని చదువు స్వాధ్యాయము ధ్యానము నిన్న మీకు శ్లోకం చెప్పాను స్వాధ్యాయాత్ యోగమా యోగా స్వాధ్యాయం మామనేత్ ఇప్పుడు మీరు ఉదయం నిద్రలు వేచారనుకోండి కాలకృత్యాలు అవి తీర్చుకుని చక్కగా కొంతసేపు ధ్యానం చేసుకోవాలి ధ్యానం అయిన తర్వాత మిగతా పనులు ఏవైనా ఉంటే చూసుకుని బ్రేక్ఫాస్ట్ అది చేసుకుని ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ధ్యానం కాదు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ధ్యానం ఏమి ఉండదు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చక్కగా గ్రంథాన్ని అధ్యయనం చేసుకోవాలి చదువుకోవాలి అవితే ఏదైనా శ్రవణం చేయాలి అవితే ఏదైనా పాఠం చదువుకోవాలి ధ్యానం నుంచి స్వాధ్యాయం కోసం ఈ లోపల ఏదైనా పని ఆ పని పూర్తి మధ్యాహ్న సమయం భోజనానికి ముందు మళ్ళీ కొంతసేపు ధ్యానం చేసుకోవచ్చు ధ్యానం అయిన తర్వాత చక్కగా మితంగా పవిత్రమైన సాత్విక ఆహారం పడుకుండా భోజనం చేసి మితంగా అంటే ఆకలిగా ఉండమన్న అభిప్రాయం కాదు హెవీగా ఉండద్దని సో సింపుల్ అండ్ నైస్ ఫుడ్ తిని కొద్దిసేపు రెస్ట్ అవసరం తీసుకుని మళ్ళీ అధ్యయనం చేసుకోవటం ఆ తర్వాత సాయంకాలం మళ్ళీ ధ్యానం ఆ తర్వాత కొద్దిసేపు అధ్యయనం శ్రవణం క్లాస్ అటెండ్ అవటం మళ్ళీ కొద్దిగా మిత లూగా భోజనం తర్వాత ఏదైనా కొంతసేపు శ్రవణము లేకపోతే మననము పుస్తకాన్ని అధ్యయనం చేయడం అయితే ఏదైనా వినోదంగా ఏదైనా న్యూస్ అలాంటివి ఏమన్నా చూస్తే తర్వాత మళ్ళీ కొద్దిసేపు ధ్యానం చేసి పడుకోవడం మళ్ళీ నాలుగున్నర ఐదు కాకుండా నిద్రలేగటం సో రోజు మొత్తం మీద మధ్యలో అక్కడక్కడ వచ్చేటువంటి సంసార విషయాలు ఇవ్వకుండా ఉంటాయి వాటిని మినహాయిస్తే అవి కూడా నిర్లిప్తంగా అదిలో పూర్తిగా నిమగ్నమైపోయినట్టుగా ఉండకూడదు కుమ్మరిపురిగల అయితే బురదలో ఉన్నా బురద అంటుకోదు ఆ విధంగా సో ఆ సంసార కృత్యాలనే ఆసక్తి రహితంగా వాటిని ఎంతవరకు అవసరమో అంతవరకు చేసేసి స్వాధ్యాయము అంటే స్టడీ సెల్ఫ్ స్టడీ అండ్ ధ్యానము అంటే మెడిటేషన్ ఆ విధంగా జీవించాలి దాన్ని మితజీవనము అలా జీవిస్తే మీకు ఆత్మస్వరు ఆ ధ్యాన నిష్ఠ బాగా కుదుతుంది ఆత్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడవటము కూడా సంభవమే దీంట్లో అసంభవమేది లేదు ఇప్పుడు దీపాలు వేసుకుందాం నష్టారు తర్వాత శ్లోకం అందాము ప్రశాంతాత్మా విగత భీ బ్రహ్మచారివ్రతే స్థిత మనస్సంయమ్యమచ్చి అది ధ్యానం చేసేప్పుడు ఆ ధ్యానానికి బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి ధ్యానము చేసేది ఎక్కువసేపు ఉండదు పదిహేను నిమిషాలు అర్ధ గంట చాలు బాగా అప్తిమం అది కానీ ఈ అర్ధ గంట ధ్యానము సరిగ్గా మనకి సత్ఫలితాన్ని ఇవ్వాలి అంతఃకరణ శుద్ధి కలగాలి అన్నట్లయితే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్లో అంటే దానికి ముందు వెనకాల ఉండే జీవన శైలి క్లీన్గా ఉండాలి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారనుకోండి యోగాభ్యాసం చేశారు ఎంతసేపు చేస్తారు యోగాభ్యాసం గంట తరపుడు చేస్తారా చేరు హాఫ్ అన్ అవర్ చేస్తారు లేకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తారు ఈ యోగాభ్యాసానికి ముందు వెనుక మీ జీవన శైలి ఎలా ఉండాలి ఆ యోగాభ్యాసానికి సహకరించేదిగా ఉండాలి అంతే కాని యోగాభ్యాసానికి విరోధం తెచ్చేదిగా ఉండకూడదు సో అదేవిధంగా ధ్యానానికి సహకరించే విధమైనటువంటి జీవన శైలి మనము అలవాటు చేసుకోవాలి ఏమిటి ఎటువంటి జీవనశైలి అంటే ప్రశాంతాత్మ ప్రశాంతమైన అంటే అలజడి ఆందోళన లేని మనస్సు కలిగి ఉండాలి ఏ బాబు నువ్వు వెళ్ళరా కూర్చో కూర్చోవచ్చు వెళ్ళిపో బయటికి ప్రశాంతాత్మ మనస్సుకి అలజడి లేని విధంగా ఉండాలి ప్రశాంతమైన మనస్సు కలిగి ఆత్మ అంటే మనస్సు సచ్చిదానంద ఆత్మ కాదు సచ్చిదానంద ఆత్మలో అశాంతి ఏమి ఉండదు మీరు దానికి శాంతి తీసుకురానక్కర్లేదు మనస్సుకే ఇవన్నీ అవసరం అలజడి లేని మనస్సు కలిగి ఉండాలి అలజడి లేని మనస్సు అంటే అమ్మగారు ఓ మహాత్ముడి దగ్గరికి నేను ఉన్నాను ఈ ప్రసంగం అందుకోసం అమ్మగారు అన్న కాదు సో మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అయ్యా మహాత్మా ధ్యానం కుదరట్లేదు చాలా మనస్సుంతా కూడా చాలా కల్లోలంగా ఉండిపోతుంది ఎలాగా అని చెప్పారు అప్పుడు అప్పుడు అక్కడ బయట గాలి బాగా వేస్తోంది మధ్యలో వరండాలాగుండి ఇటు గది అటు గది మధ్యలో కొంత ఖాళీ స్థలం ఉంది అవతల వైపు గది ఉండి మళ్ళీ ఇటు గదిలో ఉన్నాము ఆ ఆశ్రమం అలా ఉంది ఇక్కడ దీపం వెలుగుతోంది నూనె దీపం ఆయన అన్నారు చూడమ్మా ఈ నూనె దీపాన్ని ఆరిపోకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్లా గదిలో పెట్టేసి రండి మీకు ధ్యానం ఎలా చేయాలో మీ ప్రశ్నకు సమాధానం నేను తర్వాత చెప్తాను అని అన్నారు అంటే మరి మహాత్ములు చెప్తే మరి చేస్తారు కదా జాగ్రత్తగా నూనె జీపం పైకి చేతిలోకి తీసుకుంది అప్పుడే గాలి వేస్తుంది అక్కడ ఆ గాలి ప్రభావం కొంత కనపడుతోంది జాగ్రత్తగా ఈ కొంగు దాని చుట్టూ వేసి చెయ్యి పెట్టి అది ఏమీ చెడిపోకుండా జాగ్రత్తగా అక్కడ స్లోగా వెళుతున్నారు ఆవిడ అక్కడికి వెళ్ళేప్పటికి గాలి అటు నుంచి ఇటు వేస్తుందా ఇటు నుంచి ఇటు వేస్తుందా జాగ్రత్తగా పరిశీలించుకుని ఆ గాలి దీనికి తగలకుండా చూసుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు టైం పట్టింది అక్కడికి అక్కడ గదిలో పెట్టేసి జాగ్రత్తగా వచ్చి మీరు చెప్పిన పని చేసేస్తాను హా సేయా అని అంటే చూడమ్మా మీరు రోజు ఏం చేస్తూ ఉంటారు అంటే ఏం చేస్తాం ఇప్పుడన్నా షాపింగ్కి వెళ్తాం షాపింగ్ దికి ఎలా వెళ్తారు ఎలా వెళ్ళాలంటే వ్యానిటీ వ్యానిటీ బ్యాగ్గానే ఉంటుంది వ్యాని ఆ పేరు చూడండి ఎలా ఉండవు వ్యానిటీ అంటే అహంకారము అని అర్థం కానీ ఈ వ్యానిటీ బ్యాగ్లో డబ్బులు పెట్టుకున్నాయి ఆ షాపింగ్ గల్లా వెళ్తే అక్కడ బోల్డ్ అన్ని ఆయిల్స్ ఉంటాయి వాటి సామాన్లు నింపేసి ఉంటాయి వాటిని అన్నింటినీ చూస్తూ ఉండడం ఇది బాగులేదు అది బాగుంది ఇది మంచిగా ఉపయోగపడుతుంది ఇది మనకు అక్కర్లేదు దీని ఖరీదు ఉంటా దాని ఖరీదు ఎక్కువ దీని ఖరీదు తక్కువ ఆవేళ అక్కడ కొన్నది చవక ఇక్కడ ఖరీదు ఎక్కువ ఉంది అని ఈ విధంగా కంపేర్ చేసుకుంటూ అలాగా కొన్ని గంటలు గడుపుతాము గంట గంట అన్నారా అలాగే ఇంకా ఇలాంటివివో తర్వాత ఏవో ఫ్రెండ్స్ని వాళ్ళని కలుసుకుంటూ ఉండటం సినిమాలు ఇవన్నీ చూస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు ఈ దీపాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చి లోపల ఈ సంసార వాసనలు మీకు ఏమైనా అడ్డొచ్చాయా రాలే ఈ వాసనలు పోయి మనస్సు ఎలా ఉండింది ఈ ఐదు నిమిషాల్లో మీ మనస్సు ఎలా ఉంది ఇవి ఏమీ గుర్తురాలి కిచెన్ గుర్తుకు రాలేదు ఇల్లు వాకిలి సంసారానికి సంబంధించిన వాసనలు ఎన్నైతే ఉన్నాయో అవి ఏమీ గుర్తుకు రాలేదు ఈ వాసనలే మనకి ధ్యానానికి ఆటంకాలు అవుతూ ఉంటాయి అది ఎలాగంటే చూడండి మీరు ధ్యానం చేసినప్పుడు మీరు ఒక లాగ్ కనుక మెయింటైన్ చేసుకుంటే ఇవాళ పదిహేను నిమిషాలు ధ్యానం చేసినప్పుడు ఏ ఏ టాపిక్స్ మనస్సులోకి వచ్చి డిస్టర్బ్ చేశాయి అని వెంటనే మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకుని ఓకే ఈ త్రీ టాపిక్స్ నాకు గుర్తుకొచ్చేది ఈవేళ ధ్యానం చేస్తుంటే నాకేం గుర్తుకొచ్చింది ఏదో డైమండ్ పాయింట్ సెంటర్ దగ్గర వాడిగా ఏదో పను ఒకటమాయించాను ఆ పెట్టేదో బాగు చేయించమని ఇచ్చాను అది నిన్న అవ్వలేదు ఈవేళ అయ్యూంటుంది అని అది గుర్తుకొచ్చింది ధ్యానం అది గుర్తుకొచ్చింది ఓకే పెట్టే బాగు చేయించుకోవడం అది గుర్తుకొచ్చింది నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకేం గుర్తుకొచ్చింది వాడు ఎప్పుడో పదిహేను రోజుల క్రితం వాడు కలిసినప్పుడు చాలా పౌరమూతగా మాట్లాడాడు వాడికి అంత బుద్ధి ఉండద్దా అలా అహంకారంగా ఉంటాడా అది ఒకటి గుర్తుకొచ్చింది రెండు ఓకే నో కేట్స్ అది గుర్తుకొచ్చింది ఇలాగ ఒక లాగ్ పెట్టుకుంటే మీరు ఏం చేస్తారంటే ధ్యానం అయిపోయింది కదా ఇక ఈ నాలుగు ఐటమ్స్ మీకు ధ్యానంలో డిస్టర్బ్ చేశాయి ఓకే అవేళ మధ్యాహ్నం మీరు కూర్చుని ఈ నాలుగు ఐటమ్స్ని పరిశీలించండి వాటి స్వరూపం ఏంటి ఏం చూసుకుంటే వాటిలో రాగము ద్వేషము అని రెండు ఉంటాయి వేటి ఎందు మీకు రాగము ఆసక్తి ఉందో అవి ఆ రాగవాసన ధ్యానానికి ఆటంకాన్ని కలిగిస్తుంది వేటి ఎన్ను మీకు ద్వేషబుద్ధి ఉన్నదో మీరు దేన్ని ఇష్టపడరో ఆ ద్వేషవాసన ధ్యానానికి ఆటంకం కాబట్టి ధ్యానానికి ఆటంకములేమిటి రాగద్వేషములే ధ్యానానికి ఆటంకము మీరు రాగద్వేషాలను పక్కన పెట్టగలిగితే ధ్యానానికి అసలు ఆటంకమే లేదు ఏదైనా కాబట్టి ప్రశాంతాత్మ అయితే ఈ రాగద్వేషాలని ఈ సంసార వాసనల్ని విడిచిపెట్టడం ఇలాగా వీరి మీద యోగ వాసి శ్రీరాముడికి వశిష్ఠుడికి జరిగిన సంభాషణలో ఓ ఒక ప్రసిద్ధమైన శ్లోకం కలదు ప్రసిద్ధమైన అంటే ప్రతి వచ్చిన శ్లోకం కాదు అసలు యోగ గ్రంథమే చాలామంది చూడరు అది కొంత కఠినమైన గ్రంథము అంత వేదాంతులలోనే ప్రతి దంజోలికి పోరు కానీ యోగ వాసి చదివి వాళ్ళకి తెలుసున్న శ్లోకం సో ఆ శ్లోకం ఏంటంటే జన్మ కోటి చిరాభ్య రామ సంసార వాసన హే రామా అని వశిష్ఠుడు చెప్తున్నాడు ఈ సంసార వాసనలు ఉన్నాయే అంటే షాపింగ్ వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారని ఈ గాసిప్ గాసిప్ అంటారు ఈ గాసిప్పు అయితే డబ్బు దశకం అయితే సంసారంలో పనులు ఎప్పుడూ ఏవో పనులు ఉంటాయి ఈ పనులు ఏం తెలియదు కావు మామూలుగా పదో ఏట మన పదో ఏట ప్రారంభం అవుతాయి ఈ పనులు పదో ఏట హోంవర్క్ చేసుకోవాలి నోట్స్ తీసుకొచ్చింది వారికి చేయాలి కొత్త నోట్స్ పెంచుకోవాలి ఇలాంటి పనులు ఉంటాయి తర్వాత పెద్దవాళ్ళు అయిన ఇంకో రకం పనులు ఉంటాయి ఆఖరికి ఆ మరణశయ్య మీద ఉన్నప్పుడు కూడా ఏవో పనులు ఉంటాయి వీళ్ళు రాయాలి ఆ లాయర్ గారితో మాట్లాడాలి ఏవో పనులు అప్పుడు కూడా ఉంటాయి పనులు ఎప్పుడూ లేకుండా ఉండదు కాబట్టి ఈ విధంగా ఈ సంసార మనమే పెంచి పోషించుకుని ఈ జన్మలో సంపాదించినవి కాకుండా పూర్వజన్మల నుంచి కూడా వస్తున్నాయి ఎలా పోతాయి నా చిరాభ్యాస యోగైన వినాశాన్యతి క్వచిత్ మీరు కొంతకాలం అభ్యాసం చేస్తే కానీ ఈ సంసార వాసనలు పోగవు ప్రశాంతాత్మ కొంతకాలం మీరు ధ్యానాన్ని అభ్యాసం చేసి కొంచెం ప్రాణాయామం కూడా జోడిస్తే బాగానే ఉంటుంది ప్రాణాయామం వచ్చినప్పుడు చూద్దాము సో కొంతకాలం ప్రాణాయామం కూడా ధ్యానంలో భాగమే ఎందుకంటే ప్రాణాయామం చేసేప్పుడు మనస్సు ఏకాగ్రమవుతుంది కాబట్టి ఈ విధంగా ధ్యానాన్ని కొంతకాలం అభ్యాసం చేస్తే ఆ నీళ్లకుండా ఎంతసేపు అట్టే పెడితే మట్టి కెందుకు దిగుతుంది కొన్ని గంటలు కదలపకుండా అలాగా కొన్ని రోజులు కొన్ని వారాలు మీరు అభ్యాసం చేసినట్లయితే ఆ మనస్సుకి ఆ ప్రశా ప్రసన్న స్థితి వస్తుంది ప్రశాంత అది చెడిపోకుండా చూసుకోవాలి అది చెడిపోనివ్వకూడదు అంటే ఇప్పుడు చెడిపోనివ్వకూడదు అంటే ఏమిటి ఎదరో వాళ్ళు దాన్ని చెడకూడదామని ప్రయత్నించినా మనం దండం పెట్టి బాబు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తారు మీ పని మీరు మీకు ఏం కావాలి నా జేబులో పైసలు కావాలన్నా మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు పట్టుకెళ్ళిపోండి వదిలిపోతున్నా అక్కడికి మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి అని ఈ విధంగా అదేంటి ఒక సెటిల్మెంట్ చేసేసుకోవాలి అది ఎలా పెట్టి కూర్చోకూడదు ఒకసారి నేను కెనడా వెళ్ళాను ఓ పెద్ద మనుషులు నన్ను సలహా అడిగాడు కాబట్టి బిజినెస్ పార్ట్నరు నాకు యాభై వేల డాలర్లు బాకీ ఉన్నాడు ఇవ్వట్లేదు కోర్టుకు వెళ్దాం అనుకుంటున్నాను మీ ఆశీర్వచనం తీసుకోమంటారా మీ సలహా తీసుకోమంటారా అని అడిగాడు అంటే నేనన్నాను నీకేం కావాలనుకుంటాను నీకు సలహా కావాలా ఆశీర్వచనం కావాలా ఆశీర్వచనం అయితే నేను ఇవ్వను ఎందుకంటే నీ కోర్టు కేసును ఎగ్గడానికి నేను ఎక్కడ ఆశీర్వచనం అని నా దగ్గర అలాంటి ఆశీర్వచనాలు లేవు అలాంటి మహిమలు మాయలు మంత్రాలు తా ఎత్తులు నా దగ్గర లేవు కాబట్టి నీ కోర్టు కేసుకు మంచి లాయర్ని కొట్టుకో వాల్మీకి వశిష్ఠుడు ఉపయోగపడరు లాయర్ బాగా ఉపయోగపడతారు కోర్టు కేసుకు వాల్మీకి ఏం చేస్తాడు వశిష్ఠుడు ఏం చేస్తాడు శంకరాచార్యులు ఏం చేస్తారు మీరు శంకరాచార్యుని అడిగితే కోర్టు కేసు వదిలిపెట్టేయమని చెప్తారా కాబట్టి నేను ఆశీర్వచనం పిక్చర్లో లేదు కాదు సలహా సలహా ఏమిటంటే కోర్టుకు వెళ్ళద్దు వెళ్ళపోతే ఏమవుతుంది ఆ డబ్బు పోతుంది ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి బాగానే ఉన్నాను అయితే ఎందుకండి కొన్ని ఆయన్ని తీసుకోమనండి ఆ డబ్బా అయన్ని తీసుకోమని ఆయన వెళ్లడం మానేశాడు తర్వాత చిత్రం ఏంటంటే ఆయనే వచ్చాడు దగ్గరికి ఎవర సెటిల్ చేసుకున్నావు ఏదో మంచి మాటమే సెటిల్ చేసుకున్నాం ఇదికే మీకు దృష్టాంతం చెప్పాను అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అవ్వచ్చు కానీ అన్ని సందర్భాల్లోనూ ఉదారమైన మనస్సు కలిగి ఉండటం సంభవమే ప్రతి సందర్భం ఇలాగే ఉండాలని నేను చెప్పట్లేదు మోసలో పోసినట్టుగా ఉండవు పరిస్థితులు మారుతూ ఉంటాయి కానీ ఏ సందర్భంలోనైనా ఔదార్యానికి అభ్యంతరం ఏమి ఉంటుందండి ఉదారమైన మనస్సు మెజ్ఞానిమితి అభ్యంతరం ఏముంది అలా ఉండాలి ఆ సంసారము ఎడల అ తీవ్రమైన ఆసక్తి పెట్టుకోకూడదు ద్వేషాన్ని దరిదాపులకు రానివ్వకూడదు అలాగే ఆ జీవితాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు డబ్బు ముఖ్యం కాదు హృదయంలో ఉండే పవిత్రత ముఖ్యం ఇది ఈ కోశాన్ని రక్షించుకోవాలి అంతఃకరణ శుద్ధి అనే కోశాన్ని అనే ఖజానా దాన్ని రక్షించుకోవాలి బాహ్యమునందలి ఖజానా అంత ప్రధానమైనది కాదు ఆ విధంగా అంతఃకరణంలో ఉండే ఆ ప్రసన్నతని కోల్పోని విధంగా జీవించటం అభ్యాసం చేయాలి అలా జీవిస్తూ ప్రశాంతాత్మగా ఉంటూ ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానం తొందరగా ఫలితాన్ని ఇస్తుంది చూద్దాం ఈ శ్లోకం రేపు క్లాస్లో పూర్తి చేద్దాం రేపు ఎక్స్ట్రా క్లాస్ పెట్టుకుంటున్నాం ఈ వారానికి అసలు ఎలా వర్కౌట్ అవుతుందో చూడడం కోసం పెట్టుతున్నాము అవసరమైతే భవిష్యత్తులో చూద్దాము కాబట్టి రేపు కూడా మళ్ళీ సిక్స్కి క్లాస్ ఉంటుంది సిక్స్ టు సెవెన్ రేపు ఒక్క సోమవారం ప్రతి సోమవారం కాదు ఈ సోమవారానికి ఓం పౌర్ణ మొదత్ పూర్ణమిదం పౌర్ణ పూర్ణ ముదత్ పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే